సూత్రం ప్రభావ పరిశుదిరా గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మహోనతుడకు దేవ మహిమ స్వరూపకు తండ్రి పరిశుద్ధుడ నీకు స్వదరం అయినా గొప్ప ఈ గడిచిన కాలంతో మమ్మల్ని అందరి ప్రభా సురక్షితంగా కాపాడినైనా మీ కృపల్లో మమ్మల్ని భద్రపక్షన్ ప్రభావ మమ్మల్ని సజీవతారనైనా దివరాస్తులు మమ్మల్ని కాచి కాపాడినైనా ఇంతకాలం వరకు మీరు మమ్మల్ని నడిపించినారు దాన్ని బట్టి నీకే వందనాల నీకే కృతజ్ఞతలు ప్రభావ భయంకరమైన కాలంలో మేము ప్రభావం కాపుగా మాకు అనుగురించి తండ్రి మీకు చెందిన మమ్మల్ని ముడేసుకుని ప్రభావ మమ్మల్ని నటించిన మీ కాపుదల మీ రెక్కల కింద మమ్మల్ని దాచిపెట్టుకుని నటించిన విధానం బట్టి సమస్త ఘనత మహిమ ప్రభావం మహా తేజస్సు మహా నీకే కలిగింది నాక హళవీయ ప్రభా నా దేభా వీరే మాటలు మాట్లాడిన త్రవ్వ ఈ నూతనమైన దైత్యం ప్రభావ వాకి వీరే మాటలు మాట్లాడను ప్రభావ అనేకమైన విషయాలు మాకు బయలుపరచాను ప్రభావ యుగ సమాప్తి చివరి అంచులు వింటుండగా ప్రభావ ఈ రాకులు సంబంధించిన సూచనలన్నీ మేము జాగ్రత్తగా మేము పరిశీలించాలా ఈ వాక్యం ధ్యానించాలా ప్రభావం అర్థం చేసుకోవాలా దాని ప్రకారం విశేషంగా అనేక వారిని అనుభవపూర్వకంగా ప్రేమతో దీర్ఘ శాంతంతో మేము ప్రకటించలాగా ప్రభావ మీకు నడిపి దయచేయం ఈ ఆరాధంతట్లో ప్రభావ మీరే ఆధిపత్యం నడిపించండి ఆ దేవ నా మీరే వాటి మాట్లాడి పరిశుభాత్మక కార్యం జరిగించి ఈ నామానికి మేము తెచ్చుకున్నాయి మేము తెచ్చుకోవాలి ప్రభా నా దేవానికి ఏం అన్నాలి ప్రభావం పరిశుద్ధ నామం ప్రాదీక్ష నామండీ చాలా పాత పాట సెవెంటీ ఇయర్స్ క్రితం పాడిన పాట లేదండి ృదయమనుడు తలుపు నద్ద యేసునాథుండు కొంచెం టెక్నికల్ ఓల్డ్ ఓల్డ్ తెలుగు స్టైల్ లో ఉంటాయి పాటడు పదాలు ఉదయమనుడు తలుపునద్దనాదు ఉదయమనుడు తలుపు నద్దనాథుండు నినసి కదయుడూ తట్టు కకలా విదమునను నెల సదయడుచూ తుచుండూ సకల విధములూ పరుణిబోలి నిలిచి పరికి చూడాబోలి చున్నా చూడా చూడ నడు పరుడుగాడు రక్షకుండు ప్రాణ స్నేహితుడు పరుడు డు పరుడు కాదు రక్ష ప్రాణితడు కరుణశీలుండ తడు గణం దాశీలున్నాడు కరుణశీలుండ తడు గణం దాశీలున్నాడు కరుణనెరిగివేంపరమో న్యాయం రుణ నిర్మో న్యాయం ఎంత సేపు నిల్వాటి ఏర్పి ఎంత సేపు నిల్వాటి ఏర్పి ఆతాడంతే పిలుచు చున్నాడి కుడుమిళలు ే పిలుచున్నాడుదయముడు తలుపోను ఉదయమునడు యేసు నెల కదయుడూ తు చుండూ సకల విధములను ప్రజలాడండి అందరికి చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియాపరులకు తండ్రి మీ నామానికి ఎంతో వంద సమయం తండ్రి చిన్న ముందగా ప్రభా మభాశాల కూర్చొని పెట్టినందుకు నీకు ఎంతో వందన్నారు అయ్యాజీలకల మీరు ఎంతో వందన ప్రభావితరకు ప్రభా మీరు మహిమ పొందారో తండ్రి ఈ వాక్యాన్ని వివరించకబోతున్నాం మీరు సహాయం దేయండి ప్రభా అ దారి తప్పిపోతున్నాం మా జీవితాన్ని ప్రభావం ప్రభా అరి చేసుకోవడానికి అయా ఇదిగోనైనా సారి మీద ప్రభావం ప్రభావను క్షణం మీరు ఎట్లా సరి చేస్తూ ఉన్నారో మా జీవితాలను అదే విధంగా మీరు సరిచేస్తున్నందుకు మీకు ఎంతో వందనాలు వాక్యం ద్వారా మేము సరి చేసుకోవడానికి కూడా మాకు మీరు ఇస్తున్నారు తండ్రి దాన్ని మీకు వందనాలు ప్రభా ఇదిగోనైనా ముఖ్యంగా మేము వినివారం మాత్రమే కాకుండా ప్రభా వాటిని సరి చేసుకొని అయానికి ఇష్టమైన పాత్ర గాను అయ్యా మంచి మనుషులు గాను అయ్యాన్ని బడా నమ్మకమైన దాసులు విధంగాను మా ప్రవర్తనను అయ్యా మా సాక్షి ఉండేలాగా మీ కుటుంబం అనుగ్రహించండి ప్రభా ఇదిగోని వాక్యంలో మీరుండీ తండ్రి ఇదిగో ప్రార్థనా విజయాన్ని అనుగ్రహించండి తండ్రి మీరు ప్రభా మీరు మహిమ పొందలాగా ప్రభా ఈ కార్యక్రమాన్ని నడిపించమని కేసాయి నామండి అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి గలతీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఒకటో వచ్చినాన్ని చదువుకుందాం ఒక గలతీలకు రాసిన పత్రిక గలతీలు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఒకటవ వచనం ఇది దేని గురించి అని దేవును తన ప్రణాళిక చొప్పున దేవుడు తన కృప చొప్పున మనిషి మీద ఎలాంటి ప్రణాళిక కలిగి ఉన్నారో మనిషి ఎటువంటి ఆలోచనలకి ఎటువంటి ప్రవర్తనకి మనిషి తావివ్వటం వల్ల మనిషి లోబడటం వల్ల దానికి ఆకర్షించబడటం వల్ల దేవుని ప్రేమకు దూరం దేవుడిచ్చేటువంటి బహుమానాల్ని ఎందుకు దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలని శాపాలకు ఎట్లా మార్చుకుంటున్నాడో అనే విషయాన్ని మన ఇక్కడ నేర్చుకున్నాం గణతీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఒకటో వచనం ఓ అవివేకులైన గలతీలారా మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టాను సిలువ వేయబడినట్ సిలువేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నులు ఎదుట ప్రదర్శింపబడ్డాను కదా చూడండి ఇక్కడ గలతీలని ఎవరో భ్రమ పెరుగుతూ ఉన్నారు ఎవరో మోస మోసపరుస్తూ ఉన్నారు మనిషి ప్రతి ఒక్క విషయంలో కూడా మోసపరచబడటం అనేది అలవాటైపోయింది దేవుని సన్నిధిలో ఉన్నా కూడా దేవుని ఏర్పాట్లో ఉన్నా కూడా దేవుని ప్రణాళిక ఏంటో తెలిసినప్పటికీ కూడా మనం ఈ లోకంలో ఒక భ్రమకు గురవుతున్నాం డివియేట్ అవుతున్నాం మోసపరచబడుతున్నాం ఉండాల్సిన ప్రణాళికలో కన్నా వేరే ఒక ప్రణాళికలోకి మనం వెళ్లిపోతా ఉన్నాం మనకు తెలిసి గాని తెలియకుండా గాని దీనికి రుజువు ఏంటి ఎందుకు మనిషి తప్పిపోతున్నాడు అన్ని సందర్భాల్లో అట్లాగే ఉంటాడా అని ప్రతిదానికి బైబిల్లోనే మనకి కొన్ని రిఫరెన్స్ ద్వారా బైబిల్లోనే చెప్పబడింది ఆదికాండం మూడవ అధ్యాయం ఆది కాండం అధ్యాయం మూడో వచ్చిన దగ్గరను చూద్దాం చదవాల చదువుతాను నేను సార్ అయితే తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలములను గుర్చి దేవుడు మీకు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో అనను ఎవరు చెప్పారు మాట చూస్తే దానికి ముందు రెండో వచ్చిన అందుకు స్త్రీ తోట చెట్ల ఫలములలో మేము తినవచ్చును అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును అని నేను ఇక్కడ ఎవరెవరికి కాన్ ఈ కన్వర్జేషన్ అనేది నడుస్తుంది ఏంటంటే సర్పానికి అవ్వకి దేవుడే ఏమని చెప్పాడంటే ఈ లోకంలో ఇదిగోండి ఇక్కడ మీకు మీకోసం ఏర్పరచబడిన స్థలంలో ప్రతి మీరు అనుభవించండి ప్రతిది మీకోసం ఏర్పరచబడింది ప్రతిది మీకోసం ఇచ్చింది కాబట్టి మీరు ఏటికి ఏ పేరు పెడతారో ఆ పేరు వాటికి కలుగుతుంది అని చెప్పి దేవుని కోసం కాదు కానీ ఆ సృష్టి సృష్టించుకుంది ఒక మనిషికి దాని మీద అంత గొప్ప సృష్టిని ఒక మనిషికి అధికారం ఇచ్చిన ఒక మనిషికి అధికారం ఇచ్చినప్పుడు ఆయన ఏ పేరు పెడితే ఆ జంతువుకి పేరు కలిగిందని చూసి అంతా చూసి దేవుడు సంతోషపడి రోజు అనుక్షణం వచ్చి వాళ్ళతో మాట్లాడుతూ ఏంటయ్యా చెప్పింది అంటే ఒకే కండిషన్ ఇక్కడ ఏంటంటే మీరు అన్ని అనుభవించండి మీరు ఏం కావాలంటే తినండి ఏది చేయాలంటే చేయండి కానీ ఈ తోటలో ఉన్నటువంటి ఫలానా చెట్టుని మీరు తినవద్దు చెప్పారు దేవుడు చెప్పినప్పుడు అవ్వకి నాదవకి చెప్పినప్పుడు వీళ్ళు ఏం చేయాలి ఆ మాట కట్టుబడి ఉండాలి దేవుడు ఎంత కఠినంగా ఎందుకు చెప్పాడు దేవుడు ఎంతో ప్రేమించి ఆయన స్వరూపంలో మనం తయారు చేసి ఆయన మననాశిక రంధ్రాల్లోకి ఆయన జీవవాయువులు ఉంది ఆయన స్వరూపంలో చూసుకొని మనిషిని చూసి దేవుడు ఎంత మరిసిపోతున్నాడు ఎంత ప్రేమించాడో అన్న విషయాన్ని వీళ్ళు మరిచిపోయి ఏం చేశారంటే ఇప్పుడు బ్రహ్మపరచబడ్డారు ఎవరితో సర్పంతో సర్పం ఎంత కుయూత్తితో వీళ్లను మోసపరిచిందో చూడండి మోసపరచబడితే దేవుడు పోనీళ్ళే వాళ్ళు తెలిసో తెలియకు పాపం చేశారని చెప్పి వదిలిపెట్టారా అవంటే తెలిసి తెలిసి పాపం చేసింది బ్రహ్మపడి మోసపరచబడి పాపం చేసింది కానీ ఆదామకు తెలీదు ఆమె తీసుకొచ్చి ఇచ్చింది భార్యగా ఇచ్చింది కాబట్టి తీసుకొని తిన్నాడు సగం తిన్న తర్వాత ఈ పండ్లు ఎక్కడయి ఈ ఫలాలు ఎక్కడయ్యి అని జ్ఞాపకం వచ్చింది అయినప్పటికీ పాపం జరిగిపోయింది కాబట్టి దేవుడు సమానమైనటువంటి భాగాల్లో శాపాన్ని ముగ్గురికిచ్చాడు సర్పానికి ఇచ్చాడు అవకిచ్చాడు అదానికి ఇచ్చాడు అయితే ఇక్కడ చూడండి అయితే తోట మధ్యలో ఉన్నటువంటి చెట్ల ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండున్నట్లు వాటిని తినకూడదనియు అంటే తింటే మీరు చేస్తారని అట్ని వాటిని ముట్టకూడదని రెండు విషయాలు వాటిని తినకూడదు వాటిని ముట్టకూడదు తిన్న ఆలోచన కాదు కదా వాటిని దగ్గరకు కూడా వెళ్ళకూడదు మీరు అని చెప్పాను చెప్పిన సర్పంతో నేను సర్పం మీరు చావనే చావరు ఎంత నిదానంగా మెల్లిగా వాళ్ళని భ్రమ పెట్టాలా ఆ విధంగా చెప్తున్న చూడండి అందుకు మీరు చావనే చావరు ఎలా అనగా మీరు వాటిని తిని తినవునా మీ కన్నులు తెరవబడును రీజన్స్ చెప్తుంది పాప ఎందుకు చేయాలో తప్పెందు చేయాలో మీ కన్నులు తెరవబడును అంటే ఇప్పుడు మూసిపోయాను వాళ్ళకి కనపడట్లేదా దేవుడు చక్కగా వాళ్ళకి ఇచ్చినటువంటి పెత్తనాన్ని భ్రమపరచటం చూడండి ఎంత తెలియదు అందుకేనే ఎదుటి ఒక కళ్ళతో చూసిన దానికన్నా చెప్పుడు మాట చాలా ప్రమాదకరమైంది ఎవరన్నా చెప్తే వింటారు చాడీలు దేవుని దేవుళ్ళ నాకు మన సర్కిల్లో అట్లాంటి వాళ్ళు నాకు కనపడలేదు గాని బయట బయటకు చాలా మంది చెప్పుడు మాటలకి ప్రాధాన్యత ఇస్తారు భయంకరంగా ఇస్తారు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అని ఎవరన్నా పలకరించడానికి జనరల్ గా ఫ్రూట్స్ ఏ తీసుకుని పోతారు పలకరించడానికి కానీ కొంతమందికి దగ్గరికి వెళ్ళేటప్పుడు చాడీలు మోసుకొని పోవాల చాడీలు తీసుకుని పోవాలని గురించి వాడు అట్లా అంటున్నాడు ఇట్లా అంటున్నాడు అట్ట జరుగుతుంది ఇట్ట జరుగుతుంది ఈ లోకంలో ఎన్ని మోసుకొని పోయి దగ్గర చెప్తేనే చెప్పేవాడికి వెయిటేజ్ ఉంటుంది దీన్ని వాడి దగ్గర దాంట్లో నిజం ఎంత అబద్ధం ఎంత అని విచారించరు ఇక్కడ కూడా అంతే చూడండి ఏం చెప్తుందో చూడండి ఎలానగా మీరు వాటిని తిల్తినమున మీ కన్నులు తెరవబడునని మీరు మంచి చెడ్డలను ఇరిగిన వారై వారై దేవతల వలె ఉంతురని దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా చూడండి మూడు విషయాలు చెప్పింది మూడు విషయాలు చెప్పినప్పుడు అవ్వ ఇంకా డైరమాన ఒకటేమో నీ కన్నులు తెరవబడితే రెండోదేమో నీకు మంచి ఏంటో చెడేంటో తెలుస్తుంది మూడోది ఏంటి దేవదూతల వలే ఉ దేవదూతుల కన్నా కూడా దేవుడు దేవదూతలు అనుక్షణం ఆయన్ని మరి పూజిస్తూ ఆయన ఊడుతూ ఆయన్ని కీర్తిస్తూ ఉంటే వాళ్ళను కూడా నిర్పెట్టి దేవుడు అవని ఆదాన్ని ఎదుర్కొంటూ ఏం చేస్తున్నారు ఎక్కడున్నారు ఎట్లా ఉన్నారని పరామర్శిస్తానికి వస్తున్నాడుగా అంటే వాళ్ల కన్నా కూడా వెయిటేజ్ ఎవరికి దేవుడు తన చేయించిన చదువు హస్త హస్తాలతో చేసినటువంటి నరుని చూసిపోదామని పలహరించాలని వస్తా ఉంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే వాళ్ళకన్నా దేవుడు మీకు వెయిట్ అయితే ఎక్కువ ఇచ్చాడు కానీ భ్రమపరచడంలో సాతాన్ ఇక్కడ సక్సెస్ అయింది తెలివిగా చిక్కులు పెట్టడంలో సాతాన్ సక్సెస్ అయింది చూడండి ఈ మూడు విషయాలు చేయటం వల్ల ఈ మూడు విషయాలు చెప్పటం వల్ల అవ్వకి కొంచెం ఆ టెంప్టేషన్ అనేది జరిగిపోయింది స్త్రీ ఆ వృక్షంలో ఆహారం మంచిది మంచిది మంచిదియు కన్నులకు అందమైనది వివేకమిచ్చు రమ్యమైనది చూచినప్పుడు ఎప్పుడైతే ఈ సర్పము ఆమెకి ఈ ఫలాల గురించి అతి గొప్పగా చెప్పిందో అప్పుడు ఈ పర్సెప్షన్ మారిపోయింది ఈమె చూసే విధానం మారిపోయింది అప్పుడు చూడండి ఈ స్త్రీ స్త్రీ ఆ వృక్షము ఆహారం మంచిదనియు అప్పుడు వరకు దేవుడు ఏం చెప్పారు దాన్ని తినద్దు చెడ్డదిగానే ఉంది కానీ సర్పం చెప్పిన తర్వాత దానికి ఉన్నటువంటి ఎందుకు తినాలో అనేది ఒక వ్యాలిడ్ రీజన్స్ మూడు చెప్పడం వల్ల ఈమెకేమైందంటే అమ్మని ఆ పర్సెప్షన్ మారిపోయింది ఆ స్త్రీ ఆ వృక్షంను ఆహారంలోకి మంచిదనియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనది అయ్యి ఉంట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకి ఇచ్చాను అతడు కూడా తినేను చూడండి దేవుడు చెప్పినంత మటుకు దేవుడు ఆజ్ఞ ఇచ్చినంత మటుకు దేవుడు తన ప్రణాళికలో వేరు నుంచుకున్నంత వరకు వాళ్ళు శుభ్రంగానే ఉన్నారు పవిత్రంగానే ఉన్నారు దేవునికి ఇష్టమైన వాళ్ళలాగానే ఉన్నారు దేవుని పిల్లల్లాగానే ఉన్నారు ప్రతిదాన్ని వేయలేరు ఈ గ్యాప్ లు సరఫూ ఏదైతే అప్పటివరకు చెడ్డదైందో ఇప్పుడు మంచిది అయింది వాళ్ళ కంటికి అది అసహ్యమైంది అనిపించిందో ఈరోజు ఆకర్షణీయమైంది రమ్యమైంది కన్నులోకి ఇంపయింది రకరకాలుగా అనిపించింది కావకి పాపం చేయడానికి ఎవరో భ్రమ పెట్టారు ఇదే విషయాన్ని గల్తీలకు కూడా చెప్తున్నాడేవో మిమ్మల్ని ఎవడో భ్రమ పెట్టాడు భ్రమం అనేక రకాలుగా పెడతారు ఈ లోకంలో వాక్యం ద్వారా భ్రమపరుస్తారు మాటల ద్వారా భ్రమపరుస్తారు అవసరాల కోసం భ్రమపరుస్తూ ఉంటారు రకరకాలుగా రకరకాలుగా మనిషిని తన బలహీనత చూసి ఆ బలహీనతలో నుంచి వాళ్ళకి ఎటువంటి అవసరం తీర్చుకోవాలో ఆ అవసరానికి అనుగుణంగా వాళ్ళు భ్రమ పెడుతూ మనిషిని చేస్తూ ఉంటారు ఇవన్నీ దాదాపుగా ఇంచుమించుగా మార్కెటింగ్ స్కిల్స్ దగ్గరగా ఉంటాయి ఎదుటి వాడిని టెంప్ లేయటం ఎదుటి వాడిని ఒప్పించడం అటువంటి దేవునికి అటువంటి జ్ఞానం అవసరం లేదు అట్లాంటి జ్ఞానం ఉన్నవాడు దేవుణ్ణి దేవుడి దగ్గర రాలేడు దేవునికి దూరంగానే ఉంటాడు దేవుడు కూడా వాళ్ళకు దూరంగానే ఉంటాడు ఇప్పుడు వీళ్ళు తినడం వల్ల దేవుడు వీళ్ళకి దూరం అయిపోయారు వీళ్ళు దేవుడికి దూరం అయిపోయారు రెండు జరిగిపోయాయి అప్పటి వరకు ఆశీర్వాదంలో ఉన్నవాళ్ళు శాపానికి లోనయ్యారు శాపగ్రస్తులు అట్లాగే ఇంకొకరు చూసుకుందాం అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యములు ఐదో అధ్యాయము ఒకటి నుంచి ఐదు వచ్చిన జరుగుతున్నాం అన్ననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన ఏకమై పొలం అమ్మిన భార్యాభర్తలు కలిసి పొలం భార్య ఎరుకనే వాడు దానివెలలో కొంత దాచుకుని కొంత తెచ్చి అపోస్తుల పాదం మీద పెట్టాను అప్పుడు పేతురు అననయ నీ భూమి వీళ్ళలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయంను ప్రేరేపించాను చూడండి ఇక్కడ సాతాను వాడిని సాతాను ఈ అననియ అనే అతన్ని డబ్బు అనే చూపించి మోసపరిచింది అది నీ యద్ధ ఉన్నప్పుడు నీదే కదా అమిన అది నీ వశమై ఉండలేదా ఎందుకు ఈ సంగతి హృదయంలో దాచుకుని నువ్వు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడితేవని వానితో చెప్పాను ఈ విషయం ఎవరికీ తెలియదులే అనుకున్నారు భార్యాభర్తలిద్దరు కానీ ఇక్కడ అపోస్తు దేవుడి సేవకులు వాళ్ళకి ఈ విషయాలన్ని తెలిసినప్పుడు పొరపాటు క్షమించండి అని చెప్పి దేవుడి దగ్గర కూర్చున్నట్టు అయితే ఎట్లా పని చేయలేదు వీళ్ళు ధనాన్ని ప్రేమించారు దేవుని ప్రేమించలేదు అనన్య ఈ మాటలు విన్నుతుంటే ప్రాణం పడి ప్రాణము విడువగా విని వారికి అందరికీ మిగిలిన భయం కలిగిన ఈ విషయం చూస్తున్న వాళ్ళకు కూడా ఒక గొప్ప భయం దేవుడు తన నిజంగా దేవుని త చిన్న చూపు చూస్తేనో దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత దేవునికి ఇవ్వకపోతేనో ప్రతి ఒక్క విషయంలో అంటే మనం ఇచ్చే డబ్బులు వేషయ గ్రంథంలో అంటాడు మీరు ఇచ్చే పోటీలు మీరు ఇచ్చేటువంటి బలులు మీరు ఇచ్చేటువంటి అన్ని కూడా నాకు వెకసం అయిపోయి నాకు ఇవన్నీ నాకు అవసరం లేదు అని చెప్తాడు దేవుడు కానీ ఇక్కడ ఆయనకు కావాల్సింది ఏంటంటే నువ్వు పర్ఫెక్ట్ గా ఉన్నావా లేదా నీ విధానం ఉంది నీ క్రియ ఉంది నువ్వు ఇచ్చేది కొంచెం నువ్వు మనస్ఫూర్తికి ఇస్తున్నావా అక్కడ రెండు కాసులు ఇచ్చినావు కూడా ఆమె మీ అందరికన్నా రెండు కాసులు ఇచ్చినావా చాలా గొప్పది ఎందుకంటే ఆమెకున్నది ఇచ్చేసింది ఆమెకున్నటువంటి మనసు దేవునికి ఇంకేం లేదు దగ్గర ఉన్నది అంతా కూడా కానీ కొంతమంది అయితే ఉన్నది కొంత లోపల పెట్టుకుని తీసుకొచ్చిస్తారు అయితే వారందరి గురించి తెలుసుకున్నటువంటి వాళ్ళ మనస్తత్వాన్ని తెలుసుకున్నటువంటి దేవుడు వారి వారి మనస్తత్వాన్ని బట్టి వారి వారి క్రియలను బట్టి ప్రతిఫలం ఇచ్చేవారిలాగా ఉన్నారు ఇచ్చేవారు లాగా ఉన్నారు అయితే ఇక్కడ అనన్య ఈ మాటలు వినుచునే పడి ప్రాణం ఉండవుగా విని వారికి అందరికీ భయం కలిగింది సరే పొరపాటు అంటే అననియ ఆ ఇద్దరు కలిసి పొరపాటు చేశారు అననియ దాని ప్రతిఫలాన్ని పొందుకున్నాడు సఫీ రఖానా బుద్ధి రావాలి కదా చూడండి ఎందుకు వచ్చినప్పుడు అప్పుడు పడుచు పడుచు వారు లేచి వాని బట్టలతో చుట్టి మోసుకుని పాతిపెట్టిది ఇంచుమించు మూడు గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చింది అప్పుడు పేతురు పేతురు మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా నాతో చెప్పమని ఆమెను అందుకు అవును ఇంతకే అమ్మితిమి అని ఆమె బలే బొమ్ముతుంది చూడండి ఇక్కడ ఎంతకమ్మారు అని నేను అడిగినప్పుడు ఇంతకే అమ్మాము అని చెప్పి దేవుని సేవకులు ఎదుట దేవుడి ఏర్పరచుకున్నటువంటి మనుషులు ఎదుట అబద్ధం చెప్తున్నారు భ్రమ తరచబడ్డారు కారణం ఏంటంటే వాళ్ళు ఒక మోసంలో ఉన్నారు ఎందుకు ఇవ్వాలి దేవుడికి అవసరం లేదు అసలు ఆయన తీసుకుని రమ్మని ఎవరు అడగలేదు తీసుకుని రాకుండా ఉంటే అది ఎట్లా కానీ వీళ్ళు చేసింది చూడండి అందుకు పేతురు ప్రభు యొక్క ఆత్మను శోధించటకు మీరెందుకు ఏకీభవించి మీరిద్దరూ ఏకీభవించారు ఒకళ్ళు కాదు మీ ఇద్దరు కలిసి ఇదే అమ్మ ఇదిగో నీ పెనుమిటిని పాటి వారి పాదాలు వాకిట్ని ఉన్నవి వారు నిన్ను మూసుకొని పోదరని ఆమెతో చెప్పినాం వెంటనే ఆమె అతను పాదాలు ఎద్ద పడి ప్రాణం ఉండిచాను ఆ పడుచు లోపలికి వచ్చి ఆమె చనిపోయినది చూసి ఆమెను మూసుకొని పోయి ఆమెను పెనుమిటి యొద్ద పాతి చూడండి ఇక్కడ వీళ్ళిద్దరూ దేనికి భ్రమపరచబడ్డారు అంటే ఈ లోకంలో ఉన్నటువంటి ధనాన్ని ప్రేమించటం వల్ల మోసపరచడం వల్ల వీళ్ళు మోసపరచబడి వీళ్ళు దేవుడిని మోసపరచడానికి ప్రయత్నిస్తే దేవుడి దగ్గర నుంచేటువంటి ఉగ్రతని వాళ్ళు ఇద్దరు చూశారు ఈ రోజుల్లో చాలా మంది మరి చాలా విధాలుగా దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రతి దాంట్లో కూడా ముఖ్యంగా చాలా మంది దశ భాగాల గురించి చెప్తారు గాని రోజుకి దశ భాగం సమయంలో ఇవ్వమని కూడా ఎవరు చెప్పరు సమయంలో కూడా ఇవ్వాలి నీ డబ్బులోనే కాదు నీ ధనంలో గానీ నీ సమయంలో గాని ప్రతి దాంట్లో నువ్వు దేవునికి అనుకూలంగా ఉండాలి ఎందుకంటే అప్పుడు అట్లా ఉన్నప్పుడే ఆ రుచి అంటూ చూడగలుగుతావు దేవునిలో ఆ విధమైనటువంటి ప్రార్థన జీవితం కలిగి ఎదుగుతావు అయితే ఇది ఇప్పటి వరకు ద్వారా బలంపరచబడి మోసపరచబడి ఏ విధంగా దేవుడి ఇచ్చేటువంటి ఆశీర్వదాల నుంచి దూరం అయ్యారు అనే విషయాన్ని మనం విన్నాం ఇప్పుడు దేవుడు ఏ విధంగా ఉండాలని కోరుకుంటున్నాడో ఎలాంటి ప్రేమను దేవుడి కలిగి ఉన్నాడో ఒకసారి చూద్దాం రోమిల్ క్రాసిన పత్రిక ఐదు ఎనిమిది చూద్దాం రోమిల్ రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడపరుచుచున్నాడు ఎట్లా అనగా మనమింకను పాపం పాపమై ఉండగా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొడుకు చనిపోయింది ఇంకా వీళ్ళు పాపులే ఇంకా మారలేదు మారిన తర్వాత దేవుడు చనిపోలేదు ఇంకనూ పాపమైనటువంటి స్థితిలో భయంకరమైన స్థితిలో మన జీవితాలు ఉన్నప్పటికీ మన మార్పు కోసం ఆ పాపాన్ని ఆయన తుడిచివేయటం కోసం ఆయన తన రక్తాన్ని సెలువు మీద ప్రోక్షించాడు చనిపోయాడు చనిపోయేంత వరకు చనిపోయేంత దేవుడు తన మనిషిని ప్రేమించి మనిషి కోసం దేవుడు చనిపోయాడు ప్రభువు చనిపోయాడు దేవుని కుమారుడు చనిపోయాడు ఈ విధమైనటువంటి ప్రేమ ఈ లోకంలో ఎవరి దగ్గర చూడలేము ఈ లోకంలో ఎవరన్నా పూజించేటువంటి వారు ఇట్లాంటి సాక్ష్యాన్ని కలిగి ఉన్నవారు ఇది కొంచెం పెక్యులర్ గా ఉంటది అందుకే దేవుని ప్రేమ ఎంత భయంకరంగా ఉంటుందో ఆ ప్రేమను రుచి చూడాలి అని నన్ను అనుకోవటమే ఆ ప్రేమలో ఉండాలి అనుకున్నవాడు ఆశీర్వాదంలో ఉన్నట్టే అట్లాగే యోహాను రాసిన పత్రివను వ్యవహాను పత్రిక చూద్దాం చవహాన్ స్వార్త యవహాన్ స్వార్త పద్నాలుగో అధ్యాయం మూడో వచ్చిన నేను వెళ్లి మీకు స్థలంలో సిద్ధపరచిన నేనుండే స్థలంలో మీరుం లాగున మళ్ళా వచ్చి నా యొద్ద మిమ్మల్ని తీసుకుని పోదును చూడండి దేవుడు ఏం ఆశపడుతున్నాడంటే నేనుండే స్థలంలో మీరుండేలాగ మిగిలిన వారు ఎవరు ఈ విధంగా ఆలోచించరు కాని దేవుడు మాత్రమే మన దేవుడు మాత్రమే యశుప్రభు మాత్రమే నేనుండే స్థలంలో మీరు కూడా ఉండాలి నాకులాగా మీరు కూడా ఉండాలి అని నా ఆశ్చిప తండ్రి ఏమో మనిషిని ఆయన రూపంలో తరలించుకున్నాడు కుమారుడేమో మన కోసం వెళ్ళాడు కాబట్టి వీళ్ళందరూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు నైనా ఒక్కొక్క ప్రణాళిక ఒక్కొక్క రకంగా ఉండి పని చేస్తూ మనిషి ఎవరి అంటే కేవలం మనిషి కోసమే మనిషిని రక్షించాలని మనిషి సంతోషంగా ఉండాలని మనిషి అనుభవించాలని ఇవన్నీ కూడా మనిషి కోసం ఏర్పరిస్తే మనిషి మాత్రం తన కుయత్తి చేత పాపం చేత ఈ లోకంలో దేవుడికి దేవుడిలో నుంచి దూరం అయిపోయి నౌకంలో పడిపోయి దేవుడిచ్చేటువంటి ప్రేమను దేవుడిచ్చేటువంటి ఆశీర్వచనాన్ని కోల్పోయి శాపానికి మనం నూనె అట్లాగే కీర్తనలో నూట చూస్తే పదమూడు పదమూడు తండ్రి తన కుమారుని ఎడలా జాలిపడినట్లు యహో అతన భయభక్తులు గాలి పడినాడు చూడండి తండ్రి ఎప్పుడు మన మీద జాలి పడతా ఉన్నాడు కోపం తెచ్చుకోటలేదు అంతేకాదు దానిపై చూస్తే ఒకసారి పడమటికి తూర్పు ఎంత దూరము ఆయన మన అతిక్రమంలో మనకు అంత దూరముగా దూరపరిచి ఉన్నాడు మనం ఎంత పాపం చేసినా ఎప్పుడైనా చూడండి తూర్పు పడమర రెండు కలవు అది ఒక దిక్కున ఇది ఒక దిక్కున ఉంటుంది ఈ రెండు కలవవు కలిసే ప్రయత్నం చేయవు కలవాలని ఎవరు కూడా కోరుకోరు అంత దూరంగా దేవుడు తన మనకి పాపాన్ని మనిషికి అంత దూరం చేస్తున్నాడు కేవలం దేవుని ప్రేమ చేత ఉచిత ప్రేమ చేత ఈ విధంగా జరుగుతుంది మరి వేరే గేమ్ చేయటం వల్ల కాదు మనం ఏదో బలువులు ఇవ్వటం వల్ల డబ్బులు ఇవ్వటం వల్ల ఇంకేదో కాదు మనసు మార్చుకొని దేవుణ్ణి ఎప్పుడైతే దగ్గరకు వెళ్తాము దేవుని ఎప్పుడైతే మనం కూడా ప్రేమించడం మొదలు పెడతామో దేవుని ఈ ఆగ్లాలను ఎప్పుడైతే అనుసరించడానికి చేసే ప్రయత్నం చేస్తామో దేవుడు ఈ ఆశీర్వచనాలన్నీ మనకి కలుగు చేస్తారు అందజేస్తారు ఆఖరిగా కొరింజీలు రాసిన మొదటి పత్రిక పదహారు ఇరవై రెండు ఎవడైనాను ప్రభువుని ప్రేమింపుకుంటే వాడు గాక ప్రభువు వచ్చుచున్నాడు లేక ఆది భాషల్లో అనగా ప్రభు వచ్చుచున్నాడు లేక ప్రభువు వచ్చి ఉన్నాడు లేక ప్రభు ఆ రమ్ము ఇదిగోండి ఎవడైనాను ప్రభువును ప్రేమింపుకుంటే వాడు క్షపింపబడును కాబట్టి ఆ విధంగా వీళ్ళందరూ దేవుణ్ణి ప్రేమించలేదు కాబట్టి దేవుడు ఆజ్ఞను గైకోన కాబట్టి దేవుణ్ణి ప్రేమించజ్ఞను గైకోనకు పూట ప్రేమించినట్టే కాబట్టి అవగాని ఆదంగా దూరపరచబడింది అననీయ సఫీరాలు గాని ఇబ్బంది పడింది కాబట్టి అలాంటి లక్షణాలు మన జీవితంలో ఉండకోకుండా దేవుడు తనల్ని ప్రేమించేవాళ్ళలాగా దేవుడు మనల్ని ప్రేమించేవాళ్ళలాగా దేవుడుని మనల్ని ప్రేమించేవాళ్ళ ఉండులాగల దేవుడు మనల్ని మన జీవితాలని మార్చను గాక దేవుడు మాటలు తన దేవునించి ఆశీర్వదించను గాక ఆమె పరిశుద్ర పరిశుద్ర పరిశుద్ర ప్రేమనామకం జరిగిందేవా ఐశయాన్ని నామానికి వందనాలు ఇదిగో ప్రభా మెత్తబడినటువంటి వాక్యాన్ని చెప్పుకోబడినటువంటి వాక్యాన్ని బట్టి మీకు ఎంతో వందనాలను ఆయన ఇదిగో ప్రభా ముందు తండ్రి ఎందుగో ప్రభా మీరు చెప్పినటువంటి ఆజ్ఞ ప్రభావితం దాటుతూ మీరుతూ అయ్యా శాపానికి లోతున్నాం తండ్రి ఆ విషయాలను ప్రభు వాక్యంలో మీరు పొందపరిచినప్పటికీ ఆయన అయా ముఖ్యంగా ప్రభా ఇచ్చేవాటిలోను అయ్యా మిమ్మల్ని మోసపరిచే వాటి మీకు తెలియదు అనుకోని మేము చేస్తున్న పనుల్లోనూ అయ్యా ఎంతో అయ్యా మరి శాపగ్రస్తులు అవుతున్నామని మీకు అను దృష్టి ప్రభా అను క్షణం మీద ఉందని అయ్యా గమనిస్తూ ఉన్నారనే విషయాన్ని మర్చిపోయి ప్రభా అ అయ్యా పేరు క్రైస్తవులుగా ఉండి మా జీవితాలు మా మార్పు లేని ఉంటే దీంతో మమ్మల్ని మన్నిచించమని క్షమించమని ప్రార్థించున్నాం తండ్రి ఇదిగో నాయన ఆ విధంగా కాకన్నా నిన్ను ప్రేమించే వాడిలాగాను అయ్యా ఇదిగోనైనా మీరు ఆఖరి వచ్చిందని చెప్తుంది ఎవడైనా ప్రేమి వాడు శాపగ్రస్తుడవుతాడు నశించిపోతాడని చెప్పి ఆశ పెట్టి ప్రభా కాబట్టి ప్రభా ఇదిగోనైనా ప్రేమించే వాళ్ళ ప్రభా మేము ఉండడానికి అటువంటి మనుషులను మాకు దయచేయండి ఈ లేఖనాల ప్రకారంగా జీవించడానికి ప్రభాటి కోపం ఉంచండి తండ్రి ముఖ్యంగా ప్రభా మీ వాక్యాన్ని అయ్యా మిమ్మల్ని ప్రభా మీకును లోబడి ప్రభా అయ్యా ఆత్మ ఫలాలని పొందుకొని ఫలించే వారి నేర్పరచమని అయ్యా ఈ వాక్యాన్ని ప్రభు మా జీవితంలో నెరవేర్చమని అయ్యా ముఖ్యంగా నెరవేర్చమైన బిడ్డగా ఉండేలాగా ప్రభుత్వ మమ్మల్ని అందరినీ తీర్చి సిద్ధమని కేసాయి నామని అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి అందరం ప్రార్థిస్తాం ఇంకా విజయబ్రదర్ ఉన్నాడా ఆన్లైన్ సార్ ఉన్నాను బ్లడ్ తీస్తున్నా సార్ ఓకే సార్ తర్వాత చేద్దాం లేదు లాస్ట్ కి రవి మాట్లాడతా లేదా మేము ఆడతాం లేదు పరిశుద్రవగు దేవ మీకు తెలియ సోదరాలైన తండ్రి మీకే వనాలను ఈ యొక్క కాలం అంతా మమ్మల్ని సరచితంగా కాపాడి ప్రజలు కళ్ళు పెట్టడానికి మీకు ఎంత వానలు ప్రభావ నేను గలతీ మీరు మాకు చూపించినారు ప్రభా మిమ్మల్ని ఎవరు మోసపరిచారు అన్నారు ప్రభా అవివేకులు ఇంగ్లీష్ లో పూలిష్ ప్రభావ మళ్ళీ బుద్ధులేని కన్యాకల్లాగా తయారయ్యారు ప్రభావ గలతీ సంఘం అవును ప్రభా ప్రతి సంఘం ఆ రీతిగా పౌలు ఎంతగానో వేదలతో పత్రికలు రాసిస్తున్నాడు ప్రభా అటువంటి వేదన మమ్మల్ని ఎవర పట్టింది ప్రభు మా హృదయాలు అని ప్రభు ఆ వేదన తన మళ్ళీ వెంబడిస్తుంది ఈ రోజు క్రైస్తవ సంఘం తయారైంది ప్రభు మనుషుల కల్పితాల బోధలతో ప్రభు తాజా మన్నాను ధృవీకరించి కుళ్లి పైన మన్నా మీద ఆరపడుతున్నారైన అందుకు తని విశ్వాసం లేకపోయింది అంటే అందుకే వారి జీవితంలో నూతనకరలు జరుగుతలేదు ప్రభు కనికరించి వాళ్ళని స్వస్థపరిచమాన్ని ప్రార్థిస్తున్నాం వాళ్ళ హృదయాలను స్వస్థపరచమాన్ని ప్రార్థిస్తున్నాం వారి భవిష్యత్తును ఆశ్రించమని ప్రార్థిస్తున్నాం సర్వసత్యంలో పచ్చిలాగా సంపూర్ణంగా వారిని ఆకర్షించుకోవడంతో ఆర్థిస్తున్నాం పరిశుధాత్మ కార్యం జరిగించమంతిస్తాం నేను ఈ యొక్క పక్షుధాత్మాభిషేకమ్మకు అందరికీ నూతనంగా అనుగరించమని ఆర్థిస్తున్నాం కృప వెంపడి కృపమ్మకు అనుగరించి నడిపించమంటూ ఆర్థిస్తాం నేను మీకే సమస్త ఘనత మహిమ ప్రభావం కలుగునగా హలయ ముఖ్యంగా ప్రభు అయితే రవి బ్రదర్ వాళ్ళ టీం అంతా వరంగల్కి వెళ్తుండగా మీ దూతల కాపల అక్కడ డ్రైవర్ ని మీరు తాకండి స్పిరిట్ ని మీ కంట్రోల్ తీసుకోండి ఇప్పుడు వెహికల్ స్పిరిట్ ని కంట్రోల్ తీసుకోండి ఇప్పుడు జాగ్రత్తగా నడిపించి సురక్షితంగా ప్రార్థన చేయట్లా అనే సరిపోయింది వారి ప్రార్థనలకు ఇచ్చండి అక్కడ తులసి సిస్టర్ తన బ్రదర్ నిర్దర్ ని మోసపై తన బ్రదర్ మీరు కాపాడండి తండ్రి రక్షించుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారి ల్యాండ్ సూషన్ ప్రార్థిస్తున్నాం కాదు మీకు మీరే తను రెడీమ్ చేయమని ప్రార్థిస్తున్నాం ఈ శ్రీ కృష్ణ విమోచించమని ప్రార్థిస్తున్నాం అయితే వేలం వేసే వాళ్ళ నుంచి విమర్శించమని ప్రార్థిస్తున్నాం మోసం చేసి డబ్బులు తీసుకురా మీరు మాట్లాడండి వాళ్ళు త్వరగా డబ్బులు తీసుకొచ్చి పేమెంట్ చేసి లాగా సహాయపడమని ప్రార్థిస్తున్నాం గొప్పదేవ మీకే వదనాలు సమస్త ఘనత మీరు కలిగిన దాకా అయితే నా ఏసానికి ఆఖ్యపిస్తున్నాను వాళ్ళ ల్యాండ్ సీజ్ చేయడానికి వీల్లేదు ఏసానికి ఆఖ్యపిస్తున్నా గేట్అవుట్ ఆఫ్ దైట్ నా విని స్పెషల్స్ మ్యాన్ సంపూర్ణమైన విడవ కల్పించి మనం ప్రార్థిస్తున్నాం జీవితాన్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం ృపామయడా గొప్ప తండ్రి మీకే వదనాలు సర్వనతుడ మీకే వదనాలైన చక్రవర్తిని అద్భుతం చేకూర్చం లాడ్ టేర్ బాడీ లాట్ రైట్ ఫ్రం హెడ్ ఐ డిక్లెర్ కంప్లీట్ హీలింగ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ లాట్ ప్రవృత్తి మరి గొప్ప సాక్షిని లోకంలో తీసుకున్న ఆర్థిస్తున్నాం మీద బ్రదర్ నిన్న భార్యను తాకండి ముట్టండి స్వస్తపరచండి వాళ్ళ భార్యను కాపాడండి చుట్టూ కంచి వేయండి తల్లిని పిడని సజ్జలెక్కలు పెట్టమంతా ఆర్దిస్తున్నాం నేను భాస్కర్ నిన్మలే స్వయం బ్రదర్ ని శాని బ్రదర్ని మీరు తాకండి వరి చుట్టు కంచి వేయండి ప్రభు మీ కొరకు సాక్షులు నిలబెట్టుకుని చేసిన ప్రతి పనులు విజయం మీ రక్షణ ప్రణాళికలు చివరి వరకు ఉండలాగా ఒక ప్రభు వాన్ని సత్యాన్ని గ్రహించలాగా సరేపడమని ప్రార్థిస్తాం ప్రవచనాల పట్ల ఆసక్తి కల్పించమని ప్రార్థిస్తాం తండ్రి ఒకరోమని దినంతా మీ సంచండి వైరస్ బాధితులను ఆదుకోండి ప్రభుత్వం స్వస్థపరచండి రక్షించుకోండి మీ కొరకు సాక్షులు నిలబెట్టుకోండి మమ్మల్ని అందరినీ మీరు ఆగవర్షిత పరచుకోండి మీరేమహి నా చక్రవర్తి నుంచి పరిశుద్ధి పరిశుద్ధి పరిశుద్ధిందా దయ ప్రభావి ప్రభా మీరు నడిపించారు మీరు ముఖ్యంగా చేసుకోనండి అయాభా ఈ లోక శాతాన్ని ప్రభావం అనుగ్రహించుకు ఆయా నిస్వార్థను ప్రకటించడానికి అయ్యా ఒక అర్త రక్షించడానికి అయ్యా వారి ద్వారా మీరు ప్రభావ మీరు ప్రభావం చేండి ముట్టండి ప్రభుత్వాన్ని ప్రభావ ఆ స్థలంలో కూర్చొని ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి జీవించండి దాని మీద వారి ఆశ మీరు నెరవేర్చండి అయ్యా వారు ఎటువంటి ఇబ్బందులతో వస్తున్నారా వారిని ప్రభావ మీరు అయ్యా వారిని చూసి ప్రభావం చూసి అయా ఎటువంటి జ్ఞానాన్ని మీరు ఇచ్చి అయ్యా ఆశీర్వచన ఇచ్చారు ఆ విధంగా చూసి అటువంటి ఆశీర్వచనతో మాస్కర్ గారి వాళ్ళ మన హాస్పిటల్ తీసుకెళ్తుండగా అయా జనరల్ చెకప్ తీసుకెళ్తుండగా ప్రభావ అక్కడ ఉండే ప్రోగ్రాం డాక్టర్తో ప్రోగ్రా మీరు మాట్లాడే ప్రభావ ఇంటి ప్రోగ్రాపూర్ణంగా స్వస్థపరిచినట్లు తండ్రి ఈ అమ్మగారిని మీరు దీవించండి ప్రభుత్వం కూడా మీరు దర్శించండి అట్లాగే ప్రభావ ఇదిగోనైనా మరి ఈ పరిచయంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు మాత్రం చేసుకోండి ఈ రోజు రాలేని వారి ప్రభావ మరొక సమయంలో మీరు వారిని వచ్చేలాగా మీరు గ్రహించండి ప్రభావి సార్ని గారిని శ్యామ్ సార్ని విజయ గారిని అభి మీరు కాల్చి కాపాడుతుంది అయ్యా ఆటంకాన్ని ప్రభా ఆ కుటుంబాలపై సాధన చేస్తున్నారు అయ్యా మీరు తిక్కు కొట్టి ప్రభా ప్రతి దాని మీద మీరు ప్రార్థన చేస్తున్నాం తండ్రి అట్లాగే ప్రభా చంద్రశేఖర్ గారిని వారు చేస్తున్న పరిచయం మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఆ కుటుంబాన్ని మీరు దర్శించండి తండ్రి ప్రభా అదే ముఖ్యంగా ప్రభావ రవి బ్రదర్ ని రవి బ్రదర్ తో పాటు ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా వారి కుటుంబాన్ని కూడా మీరు దర్శించండి ప్రభా అట్లాగే మనోజ్ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి పప్పు బ్రదర్ నిబా మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి గారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి అయ్యా ప్రేమించు మమ్మల్ని తీర్చిదిద్దామని ప్రార్థిస్తుంది ఆమె సూత్రం ప్రభా పరిశుద్ధ గొప్పదేవా సర్వశక్తి సంపూర్ణ తండ్రి పరిశుద్ధురానికి ప్రభా మీరు వాటి ద్వారా మాత్రమే మాట్లాడినారు ప్రభావతి నీకు అన్నాలి ప్రభావత తగ్గించుకుంటున్నాయినత మహిమ ప్రభావం నీకే ప్రభా దేవ్రతాన్ని దేవతీ మోసపోయింది ఒక చూపించిన ప్రభావ దేవ ఇసు ప్రభావ నీకులు ప్రభావతాన్ని లోక తీసుకొచ్చిన పని నిమిత్తం ప్రభావ కానీ ఆ పనిలో ప్రభావం లేకుండా దృష్టి ప్రభావం ఎంతో భ్రహ్మ పెట్టి మోసగిస్తుంది ప్రపంచం అంతా ఆధితంగా చదువుతుంది ప్రభావా నా దేవ ఎంతో మంది మూతపోయిన ప్రభావ నా దేవ ఇక చివరి కాలంలో ప్రభావం కలికి చూపించిన ప్రభావ తిరిగి ప్రభావిస్త నా దేవ నా ప్రభావం అక్కడ మక్షిస్తున్నాను ప్రభావ ఇకే మహిమాగన ప్రభావాల ఎంతో ప్రభావం సత్యం తగ్గించిన ప్రభావ ఆయన మూత కరిపిన బోధ నుంచి అవతూ నుంచి మంచి బిడ్డలు సంపూర్తిని సత్యానికి రేపించిడ్డల్ని ఆకర్షించుకోవడం ప్రార్థం ఆయన సినిపించడం అలాంటిష్టమేనా కవి లోపల ఏ రీతిగా జీవించాలి మీరే ఒక మార్గం కట్టించండి ప్రతి దశలో హెచ్చరిస్తారు మాతో మాట్లాడుతున్నారు మా జీతాలు సరి చేస్తున్నారు ప్రతి క్షణం కూడా జీవించారు కాబట్టి పైన తొలగించి అన్ని ప్రకటించాలని స్థాయిపడైన అతిథిగా ప్రభావ వైరస్ బాధితులు జ్ఞాపకం చేసుకున్న ప్రభావ ప్రతి బిడ్డ మీద ప్రభావం స్వస్థపరచువని ప్రార్థిస్తాం ఆయన ప్రతి శీకర్ శక్తులను కట్టించడం ప్రభావ వైరస్ ని కట్టించడం ప్రభావం జీతం ప్రార్థిస్తాం జీతాలను సమర్పించుకోగలనా ప్రతి బిడ్డని ఆకర్షించడం ప్రభావ మీరు ఆకర్షించుకోవచ్చు రక్షించుకుంటాయి అది జీవితం స్థానికని రక్షించుకోవాలి ఆ దాకా తగ్గించేలాగా సాయపడే ప్రార్థిస్తాం ఆయన ప్రజలకు అక్కడ ఆస్వాదించండి ప్రాంతాల ప్రభుత్వం కలిపించండి ప్రవహించడం తప్పించండి తప్పించండి తన ఆసక్తిని దృష్టి పచ్చిష్టమైనా ఇక్కడ గొప్ప సాక్షి నిలబెట్టుకోవాలి సాధిష్టమైనా తక్షీల్ కుమార్ బారు తమయ ఆడిటికల్ విచారణ పరిధిలో కార్యకలాపాలు చార్జింగ్ కి ఉన్నారప్రభు ప్రభు మీలో ఇట్లాంటి సైబర్ అతివకి నిప్పటి కే సైబర్నల్ రాజస్థాన్ తన వారి చిత్రాలు అడిపి పడి ఏ చితంకు తమల నాది ఆదివారీ ప్రభు ప్రభు సదర్ కార్యని సమాన దసంద్ర కార్యకి శాంకర్న హజర దేస్కి పాక కార్యకలాపల పర్భుండు అంతర్ దె సమాయ్ పడు వాకింగ్ పట్రోల్ అనేకమైన విషయాలు పనిపించింది రాకపోకలు ఆయన మంచి అభిమానాలుగా ఇచ్చేది అనేకమైన పరిశుభాత్మకాన్ని తిరిగి ఆదిష్టం అయినా రూపామ యువత ఇచ్చిన ప్రవణత్వానికి రాష్ట్రంలో ఏర్పడుతుంది వాటి పట్టుకున్న విశేష జాగ్రత్త కనిపించింది పట్టుకొని సహాయపడండి ఆయన మీరు రాష్ట్ర ప్రభుత్వాల సిద్ధపడాలి అనేక సిద్ధపత్ర ఆయన ప్రతి చోట్ల మీకు మీరు మాయమపరి పిల్లల ప్రభావం దేవుని ప్రభావం పిలుపు మా ఏర్పాటు ఇచ్చే మరీ జాగ్రత్త పడి ఇప్పుడు కలిగి పౌరుషం కలిగిస్తున్నీ తెచ్చుకోవాలని పరిషుధుడ మహోన్నతుడ సర్వనదు సర్వాధికారి సర్వకృపాని దేవా ఈ మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్న జీవం గలదేవా ఈ విలేకాల సమయం మాకు ఇచ్చినందుకు వందనాలు అవును చెప్పబడిన వాక్య ప్రకారంగా తండ్రి అనేక మేలు మాకు చేసి అయినప్పటికీ తండ్రి ప్రభా మీ సొమ్ము అయా మీరు అనుభవిస్తూ తండ్రి ప్రభా మా పని మేము నిమగ్నమై ఉంటున్నాం చెమ్మి చెమ్మని అడిగి చుట్టాం తండ్రి మార్పు చెందులాగిన సాయం చెమ్మని తండ్రి ప్రభానైనా ఈ సయా ముఖ్యంగా అతని ప్రభా జాస్వాణ్ బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను సంపూర్ణ స్వస్థత ఇచ్చేయండి కోవిడ్ పేషెంట్లను ముట్టండి సంపూర్ణ స్వస్థత వలస కూలీలను యొక్క తండ్రి ప్రభానైనా మిడతల బారిన పడిన రైతులను తండ్రి ప్రభావైనా జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఎస్ఎంఎస్ ఈమెయిల్ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా యూట్యూబ్ ద్వారా జరుగుతున్న సేవలు జ్ఞాపకం చేసుకోండి తోడుగా నీడగా మీరుండండి టీమ్ లో ఉన్న ప్రతి బిడ్డని నాకం చేసుకోండి మాతో కూడా మీ అభిషేకము మీ పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరించమని వేడుకొని సహాయం చేయండి ప్రభు నాయన ఈ దినమంతా మీకు మహిమకరంగాను సంతోష వారం గాను మీ చిత్తం చేయ వారం గాను మేము ఉండుతా సహాయం చేయమని నన్ను నేను తగ్గించుకుంటూ నాయన మిమ్మల్ని హెచ్చిస్తూ మీ చేతులు కప్పజెప్పుకుంటూ మా రక్షకుడు మా ప్రభు ఆయన ఏసుక్రీస్తు పరిశుద్ధనామను ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం తండ్రి మన పొడవైన ఏసుకృష్ణ కృప సమాధానం నడిపింటూ మనందరికీ సదాగా ఉండేగాక అమ్మాయి అండి శ్రీసాద్ శ్రీసాద్